హరి ఓం నాగణపతి కవీకవీనాపమశ్రవస్తమ జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్రు వన్మోిభీత సాదర శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా స్మదాచార్యపే గురు పరంపరా ఓం సహనా సహనౌర్నత్తు సహకరమావైస్వినీతమస్తూ మా విద్విషావై ఓ శాంతిశాన్ని శాంతి తస్ోపనిషత్తి సత్య సత్యమితి ప్రాణావై సత్యం తేషామేష సత్యం సో మనం భేదాభేదవాదాన్ని చూస్తున్నాం భేదము అంటే అభేదాన్ని చెప్పే శృతులకి విరోధం వస్తుంది అభేదము అంటే రెండు సమస్యలు ఈశ్వరుడు సంసారేణ అయిపోతాడు అది ఈశ్వరత్వానికి భంగము లేదా జీవుడనేవాడు లేకుండా పోతాడు అంత ప్రతి వాడు ఈశ్వరుడే అయితే అప్పుడు శాస్త్రోపదేశము అనర్థకము వ్యర్థము అనే ఇబ్బంది కాబట్టి భేదవాదంలోనూ సమస్యలే ఉన్నాయి అభేదవాదంలో కూడా సమస్యలు ఉన్నాయి కాబట్టి భేదాభేదవాదం అనుకూలంగా ఉంటుంది పాలిటిక్స్లో పాలిటిక్స్లో లెఫ్ట్ పార్టీలు ఉంటాయి రైట్ పార్టీలు ఉంటాయి మిడిల్ పార్టీ సెంట్రలిస్ట్ పార్టీ అలా కూడా ఉంటాయి పాలిటిక్స్లో కుదురుతుంది తత్వం దగ్గర అలా కుదరదు కానీ మొత్తానికి భేదాభేదవాదం పరిహారం ఆ భేదాభేదవాదం చేత మనకి లోపాలన్నీ సరిపడతాయి మరి జీవుడికి ఈశ్వరుడికి భేదము అభేదము రెండు ఎలాగ చెప్పడము అంటే పరమాత్మ వికారము పొంది జీవుడవుతాడు పరమాత్మ ప్రవేశిస్తాడు కదా దేహంలో ప్రవేశిస్తాడు ఆ ప్రవేశించటంలో వికారాన్ని పొంది విజ్ఞానమయుడై ప్రవేశిస్తాడు కాబట్టి విజ్ఞానమయుడు అనే అంశంలో పరమాత్మ యొక్క వికారము పరమాత్మ కాడు భిన్నము కానీ ప్రవేశించినవాడు పరమాత్మయే కనుక ఆ అంశంలో సో ఈ విధంగా భేదము అభేదము రెండింటినీ స్వీకరించినప్పుడు భేదమును బట్టి శాస్త్ర ఆనర్థక్య దోషం లేకపోవడము శాస్త్రం భేదం ఉంది కాబట్టి శాస్త్రం ఉపదేశం అవసరమవుతుంది జీవుడికి ఈశ్వరుడు సంసారికాడు సో భేదమును బట్టి ఈశ్వరుడు సంసారికాడు జీవునికి శాస్త్రము సార్థకమవుతుంది ఆ దోషాలనే అభేదమును బట్టి ఆ భేద శృతులకు విరోధము లేకుండా ఉంటుంది ఎంత బాగుందో చూడండి భేదాభేదవాదం అని తటస్థుడు చెప్పిన పరిహారం దాని మీద శంకరులు అంటారు బాగానే ఉంది మీ అభిప్రాయాన్ని కన్సిడర్ చేయడానికి అంగీకారమే ఇప్పుడు కన్సిడర్ చేయటంలో తప్పేది సో జీవుడు పరమాత్మ యొక్క వికారము అన్నప్పుడు మూడు రకముల మూడు రకముల ప్రక్రియలను మనం చెప్పవచ్చును మూడు రకాల ప్రక్రియ ఒకటి పృథివీ ద్రవ్యము విషయం చూసుకుంటే మీరు దాంట్లో మొత్తం పృథివీ పృథివీ ద్రవ్యము పృథివీ ద్రవ్యం ఎలాగా అనేక అంశములతో కూడి ఉంటుంది సవయవముగా ఉంటుంది దాంట్లో ఏకదేశ విపరిణామము వస్తుంది ఏకదేశం ఒక భాగంలో పరిణామం వస్తుంది పృథివీ ద్రవ్యానికి అదేవిధంగా పరమాత్మ మీద అవయవాలు ఉంటాయి ఉండాలని ఒప్పుకోవాల్సి ఉంటుంది పరమాత్మ యొక్క ఏకదేశంలో వికారం వస్తుంది వికారం వచ్చి ఆ ఏ అంశంలో వికారం వచ్చిందో అది జీవుడు అవుతుంది వికారం అంశం పరమాత్మ ఆ విధంగా భేదాభేదవాదాన్ని చెప్పుకోవాలి అంతవరకు వచ్చినట్టు గుర్తు నాకు ఓకే అదో రెండో పక్షం ఏమిటంటే ఒకవేళ కేశోశరాధిపతి సర్వైవవా పరహ అది కేశోశ్వరాధిపతి అంటే పరమాత్మలో ఒక అంశంలో వికారం వస్తుంది రెండో పక్షం ఏమిటంటే మొత్తం పరమాత్మంతా వికారం చెందేస్తాడు క్షీరాధిపతి పరమా ఇప్పుడు క్షీరము మొత్తం అంతా వికారం చెంది పెరుగు వస్తుంది అదేవిధంగా మొత్తం పరమాత్మంతా వికారం చెందేసి విజ్ఞానమేడు వస్తాడు మూడో పక్షం నేను ఇది మూడో పక్షం మధ్యలో ఇంకోటి ఉంది అదే అది మధ్యలో పక్షం కూడా చెప్పుకున్నాము ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ మూడు పక్షాలు ఉంటాను ఇప్పుడు ఈశ్వరుడు మూడు పక్షములు పృథివీ ద్రవ్యము వలే పరమాత్మ కూడా సవయవం అప్పుడు ఘటము మొదలు మూపుడు మొదలైనవి పృథివీ వికారములు విజ్ఞానమయుడుగు జీవుడు పరమాత్మ యొక్క ఒక అంశము యొక్క వికారముగుడు ఇది ఒక వికల్పం పరమాత్మలో వన్ పార్ట్ సమ్ సబ్స్టాన్షియల్ పార్ట్ వికారం చెంది జీవుడు వచ్చాడు ఇది ఒక అంశము లేదా పరమాత్మకు ముందటి అవస్థలో మార్పు ఉండదు అది పరమాత్మ పరమాత్మగానే ఉంటాడు పరమాత్మలో సబ్స్టాన్షియల్ పార్ట్ వికారం చెందడం ఏమీ ఉండదు పరమాత్మ పరమాత్మగానే ఉంటాడు కానీ భూమి భూమిగానే ఉంటూ ఒక చిన్న కార్నర్లో చవిటీ నేలు వచ్చినట్టు మనిషి మనిషిగానే ఉంటూ నెత్తి మీద కేశములు వచ్చినట్లు అలాగే పరమాత్మ పరమాత్మగానే ఉంటూ ఒక చిన్న కార్నర్లో వికారం వచ్చి జీవుడు అవుతాడు అది రెండవ పక్షం అంటే సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ పరమాత్మ వికారం పొందడం ఫస్ట్ పక్షం దీంట్లో పరమాత్మకి వికారమేముందండి ఇప్పుడు మనిషికి దుక్తు వస్తే కొత్త మనిషి అయిపోతాడా వస్తాడు గుండు చేయించుకుని వస్తాడు పది రోజుల తర్వాత జుట్టు వస్తుంది కొత్త మనిషి అయిపోతాడా అదే మనిషి మార్పులు ఏమైనా వచ్చేసాయా వాళ్ళు మార్పులు రాలేదు ఏమీ రాలేదయా మరి జుట్టు వచ్చింది కదా అంటే జుట్టు వస్తే అది మార్పు మార్పు కాదు మనిషి మనిషిలో ఉంటాడు ఒక విశ్వంతో జుట్టు వచ్చింది ఏమన్నమాట అది అని మనం అలా అలాగే పరమాత్మ పరమాత్మగానే ఉంటాడు పరమాత్మలో వికారాలు ఏమీ వచ్చేయ ఓ కార్నర్లో విజ్ఞానమయుడు పొడుచుకొస్తాడు అలా విజ్ఞానమయుడు భిన్నంగానే ఉంటాడు కేశములు పురుషుల కంటే భిన్నంగానే ఉంటాయి అందుకే స్వరకర్మ చేయకులు పోతాయి ఒకటి సో అదేవిధంగా జీవుడు భిన్నంగానే ఉంటాయి పరమాత్మ పరమాత్మగానే ఉంటాడు రెండు ఉంటాయి భేదాభేదం ఇది రెండో పక్షం మూడో పక్షం ఏమిటంటే ఇంకా పాలు పెరిగైపోయినట్టుగా మొత్తం పరమాత్మ కూడా వికారం పొందేసి విజ్ఞానం పెరుగైపోతాడు తత్ర సమానజాతీయ అనేకద్రవ్యసమూహస్ కష్టి ద్రవ్య విశేష విజ్ఞానాత్మకం ప్రతిపద్యది మొదటి పక్ష్యంతరం తదా సమానజాతీయ ఏకముపచరితమేవా నటు పరమార్థత తథాచ సతీ సిద్ధాంత విరోధ ఈ మూడు పక్షాల్లో మొదటి పక్షాన్ని పట్టుకోండి మొదటి పక్షంలో ఏమిటంటే ఇప్పుడు పృథివీ పృథివీ ఎలా ఉంటుంది ఇతర భూతములతో కలిసి ఉంటుంది అనేక అనేక భూతముల యొక్క సమాహారం పృథివీలో నీరు ఉంటుంది అప్పు ఉంటుంది వాయువు ఉంటుంది అవన్నీ ఉంటాయి ఇవన్నీ ఒకే జాతికి చెందినవి ఏమిటా జాతి అంటే భూతములు పంచభూతములు జడములు ఒకే జాతికి చెందినటువంటి పృథివీ సో అటువంటి అనేక ద్రవ్యముల యొక్క సమూహము ఆ సమూహములో ఒకనొక ద్రవ్యం అంటే పృథివీ ద్రవ్యము మార్పు చెందింది అదేవిధంగా పర మార్పు చెంది ఏదో ఘటము ఇత్యాదులు వచ్చాయి అదేవిధంగా పరమాత్మయుడు అనేక అంశములు ఉంటాయి ఒకే జాతికి చెందిన అనేక అంశములు ఉంటాయి దాంట్లో ఒకనొక అంశము వికారము చెంది మార్పు చెందేసి విజ్ఞానాత్మ విజ్ఞానమయుడు వచ్చాడు అని మనం ఆ విధంగా మీరు చెప్పారు అలా చెప్పినప్పుడు విజ్ఞానమయుడు పరమాత్మ కంటే భిన్నంగానే ఉంటాడు కానీ అభిన్నంగా ఎక్కడ పరమాత్మలో ఒక సబ్స్టాన్షియల్ అంశలో మార్పు విజ్ఞానమయుడు వచ్చాడు అంటే ఈ విజ్ఞానమయుడు పరమాత్మ కంటే భిన్నుడే అవుతాడు భిన్నుడు అభిన్నుడు కూడా ఎలా అవుతాడు అవడు పరమా మార్పు వచ్చేసి వీడు వచ్చాడు కాబట్టి పరమాత్మ కంటే భిన్నుడుగానే ఉంటాడు కాబట్టి భిన్నుడుగానే ఉన్నప్పుడు సిద్ధాంత విరోధం వచ్చేసింది ఏమిటి సిద్ధాంతం ఏమిటి భిన్నాభిన్నుడు భిన్నుడు అండభిన్నుడు అది ఒరిజినల్ సిద్ధాంతం ఆ సిద్ధాంతం ఎక్కడ నిలబడిపోయి నిలబడింది నిలబడలేదు సిద్ధాంత విరోధం వచ్చేసింది కాబట్టి ఆ పక్షము తప్పు ఓకే ఇంట్లో తెలుగులో ఆ మూడింటిలో ఒకే జాతికి చెందిన అనేకముల అనేకములకు ద్రవ్యముల కలయికయగు పరమాత్మ అది పరమాత్మ అలా అవుతాడు ఆయనలో వికారం రావాలి అంటే పృథివీలో వికారం వచ్చినట్టు వచ్చి ఘటమైనట్టుగా పృథివీలో వికారం రావాలంటే ఏమవుతుంది పృథివీ సమాన జాతీయములైనటువంటి ఇతర భూతములతో కలుస్తుంది అంటే నీరు పృథివీ వేడి అగ్ని అగ్ని అంటే వేడి వాయువు ఆకాశం ఇవన్నీ కలిసి పృథువైంది ఈ ఐదింటిలో నాలుగింట్లో వికారం రాదు పృథివీలో వికారం వస్తుంది ఘటం పుడుతుంది ఏమంటే మేతానాలుగు యథాతథంగా ఉంటాయి ఘటం పుడుతుంది కారణము కార్యము భిన్నము అని అనే భిన్నా భిన్నం ఉండాలి కదా కాబట్టి అదేవిధంగా పరమాత్మలో ఎవేవో అంశాలు ఉంటాయి ఏవో అంశాలు ఉంటాయి ఆ అంశాలలో అసమాన జాతీయములైన అనేక అంశములు అనేక విషయముల యొక్క సమాహారం పరమాత్మ అవ్వాలి అప్పుడు ఆ పరమాత్మలో ఒకనొక అంశము ఎలా అయితే అప్పు అగ్ని మొదలైనవి మారకుండా పృథివీ మాత్రమే వికారం అలాగే పరమాత్మలో కూడా రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంశాలు ఉండి ఉండాలి రెండోది మూడోది నాలుగోది మారదు కానీ ఒకటి మాత్రం మారిపోతుంది మారిపోయా విజ్ఞానాత్మ విజ్ఞానమైడు వస్తాడు అని చెప్పిన పక్షంలో విజ్ఞానమయుడు పరమాత్మతో అభిన్నుడు ఎలా అవుతాడు భిన్నుడుగానే ఉంటాడు కాబట్టి భిన్నాభిన్నవాదం ఎక్కడ ఉంటుంది పరమాత్మ యొక్క ఒకనొక విశిష్ట ద్రవ్యము విజ్ఞానమయుడు జీవుని రూపమును పొందునన్నచో పరమాత్మలో అనేక ద్రవ్యాలు ఉంటాయి వాటిలో ఒకటి విజ్ఞానమయుడు మారుతుంది అప్పుడు ఈశ్వరుడు అనేకమోగునే కానీ పరమార్థముగా ఒక్కడు కాడు అసలు ఈశ్వరుల్లోనే అనేకత్వం వచ్చేస్తుంది జీవుడు భిన్నంగా ఉండడం అదొకటి ఈశ్వరుల్లో ఏకత్వం ఉండదు ఈశ్వరుడు అనేకమై కూర్చుంటాడు ఆ అనేకములు సమాన జాతికి చెందినవి కనుక ఆ గుణమును బట్టి అనేకముగుశ్వరును ఎందు ఏకత్వమును కల్పించవలసి ఇప్పుడు మట్టి కొండ అయిందన్నప్పుడు అది మట్టి అన్నది ఏకము కాదే అనేకము కానీ అనేకమైన అనేకములు సమాన జాతికి చెందినవి కనుక మట్టి ఒక్కటి అని ఉపచరితము చేశారు ఉపచారం చేశారు మట్టి మట్టి నుండి కొండ ముట్టింది అంటే దాంట్లో నీరుంటుంది అగ్ని ఉంటుంది అవన్నీ ఉంటాయి ఆకాశం అన్నీ ఉంటాయి ఉన్నా అవి సమాన జాతీయములు కనుక మట్టి అన్నది ఆ మట్టి ముద్ద కొండగా తయారైన మట్టి ముద్ద ఒకటే అని ఉపచారం చేశారు ఉపచారము అంటే అది కాకున్నా అది అని చెప్పు అది ఉపచారం ఉపచారం చేశారు ఉపచారం చేసే ఉపచారం చేసే అలాగే ఈశ్వరుడు ఎందు ఒక అంశము వికారం చెంది జీవుడేయడన్నప్పుడు ఈశ్వరునిలో అనేక అంశములు ఉన్నాయన్నమాట ఈశ్వరుడు అనేకము అటువంటి అనేకమైన ఈశ్వరుని ఎందు మీరు ఉపచారం చేయాల్సి ఉంటుంది మాటవలసింది ఒక్కడే అని చెప్పినట్టు ఉండాలి అప్పుడేమవుతుంది అప్పుడేమవుతుందంటే సిద్ధాంతం ఈ రోజు వచ్చేస్తుంది ఈశ్వరుడు ఏకము అనే అద్వైత సిద్ధాంతం అద్వైత అద్వైతమేం కాదు అది ఉపనిషత్తులలో ఎప్పుడైతే ఈశ్వరుని యొక్క ఏకత్వాన్ని చెప్పేటువంటి సిద్ధాంతం ఉన్నదో ఆ అది నేను ఈ జీవుడు భిన్నుడైపోతాడనే విరోధం వస్తుంది ఆ కూడా రావచ్చు బట్ దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ సో ఆ అనేకములు సమాన జాతికి చెందినవి కనుక ఆ గుణమును బట్టి అనేకముకు ఈశ్వరుని ఏకత్వమును కల్పించవలసి ఉండు సమాన జాతికి చెందినవి అనే గుణాన్ని బట్టి ఈశ్వరుడు ఒక్కడు అని చెప్పాల్సి ఉంటుంది ఏకత్వమును కల్పించాలి ఈశ్వరుడు నానా అనే అట్టే వికల్పము ఏ ఒక్కరికే అంగీకారము కాదు ఈశ్వరుడు అనేకము దాంట్లో ఒక జీవుడైనాడు అనే వికల్పము ఎవళ్ళకే అంగీకారం కాదు అది ఉపనిషత్ సిద్ధాంతమునకి పూర్తిగా విరుద్ధము కాబట్టి మొదటి పక్షాన్ని కొట్టిపారేశాను అత నిత్యాయసిద్ధ ఓ నో నిత్యాయుతవానుగత అవయవీ పర ఆత్మా తదవస్థస్ ఏకదేశో విజ్ఞానా సంసారీ తి సర్వాయవానుగత్యాత్ ఏవా అవయవగతో దోషో గుణశో వేతి విజ్ఞానాత్మన సంసారిత్వోషేణ పర ఏవాత్మాధ్యతే ఇయమాల్పనా చూస్తే మీకో సంగతర్థమ ఏమిటంటే ఏదో కథ కాకరకాయ నడవదని అర్థమైపోయింది కదా దాని మీరు యుక్తియుక్తంగా మీరు వర్కౌట్ చేసి పెట్టుకోవాల్సిందే తప్ప ఏదో పురాణ కాథ కింద చెప్పేసి సర్దుబాటు చేసుకుంటూ పోదాము అంటే కుదరదు ఆ టెండెన్సీ మీకు అర్థమైపోయింది కదా ఇప్పుడు దేవుడు జీవులను సృష్టించాడు దేవుడు వేరు జీవుడు వేరు ఎలాగో చెప్పు ఎలాగో చెప్పు అలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేపు కూర్చో దేవుడు సృష్టించాడంతే టూ జీవుడు వే అదే ఎక్కడి నుంచో సృష్టించాడు ఎక్కడి నుంచో సృష్టించాడు అవన్నీ ప్రశ్నలు అడగకూడదు దేవుడు సృష్టించాడు ఇటువంటి దృష్టికోణం ఉంది చూసారా దిస్ కైండ్ ఆఫ్ బిలీవింగ్ వితౌట్ ఎనీ అది రిలిజియన్ యొక్క ఫౌండేషన్ రిలీజియన్కి దాని మీదనే రిలిజియన్ ఆధారపడి ఉంది రిలీజియన్కి ఫౌండేషన్ సో అది ఒప్పుకోరు శంకరులు అసలు ఆ దృష్టి ఒకటి ఉంటుందని కూడా ఆయన అసలు ఆ దృష్టి ఒకటి ఉందని కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు కౌంటు చేసినట్టు కనపడదు ఆయన దాన్ని ఒక తాత్విక ధోరణితో చెప్పుకుంటూ ఇప్పుడు రెండో వికల్పం తీసుకోండి పరమాత్మ ఉంటాడు ఈ పరమాత్మకి ఒక కారణంలో ఓ వికారం వికారం వచ్చి అది ఇప్పుడు భూమికి భూమి కొన్ని వేల ఎకరాల భూమి నేను నేను చెప్పాను ఈస్ట్ వెస్ట్ గోదావరికి వెళ్తే కొన్ని వేల వేల ఎకరాల భూమి వరి చేను ఉంటుంది కానీ ఇంకా సముద్ర తీరానికి వచ్చేసేపటికి ఆ వరి భూ వరి పండే భూమి కాస్త చవిటి నేల అయిపోతుంది సముద్రం దగ్గర మాత్రమే అంతటా కాదు సముద్రం దగ్గర మాత్రమే ఆ చవిటి నేలలో ఈ పిచ్చి మొక్కలు తప్ప పంట ఏదీ పండదు అది భూమంతా అలా అయిందంటారు లేదు భూమంతా బాగానే ఉంటుంది కానీ భూమిలో ఓ కార్నర్లో చవిటి నేల వస్తుంది అలాగే పరమాత్మ పరమాత్మగానే ఉంటాడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు పరమాత్మ పరమాత్మగానే ఉంటాడు కానీ ఆ పరమాత్మ చాలా చాలా విశాలంగా ఉండి ఉండాలి పరమాత్మ ఎందుకంటే భూమి ఎలా అయితే విశాలంగా ఉండి ఓ కార్నర్లో చవిటి నేల వచ్చిందో పరమాత్మ కూడా అలాగే సర్వవ్యాపి ఏమి సమస్య ఉంది అంతటా వ్యాపించి ఉంటాడు సడన్గా ఆ పరమాత్మలో ఓ చోటకు వచ్చేప్పటికీ ఓ కంతి వచ్చినట్టుగా నెత్తి మీద కంతి వచ్చినట్టుగా లేకపోతే చక్కటి చిక్కిల మీద ఏదో చిన్న కాయ వచ్చినట్టుగా విజ్ఞానాత్మ ప్రకటమవుతాడు వాడొక్కడు వేరు వాడు జీవుడు వేరుగా ఉంటాడు వాడికి సంసారం ఉంటుంది దుఃఖం ఉంటుంది చవిటి నేలకి ఎలా అయితే ఉంటుందో అలాగే ఈ పొడుచుకొచ్చినటువంటి విజ్ఞానాత్మ ఇటు సంసారిగా ఉంటారు కాబట్టి ఈ విజ్ఞానాత్మ ఇప్పుడు చెవిటి నేల అది భూమి కంటే భిన్నంగా ఉందా భిన్నంగా లేదు భూమిలోనే ఉంది కానీ సారవంతంగా ఉందా సారవంతంగా లేదు ఎందుకు పనికి రాకుండా పోడు అలాగే ఆ ఈశ్వరుల్లో పొడుచుకొచ్చినటువంటి జీవుడు ఉంటాడు వీడు సంసారిగా ఉంటాడు కాబట్టి వీడు సంసారిగా ఉంటే పరమాత్మ సంసారై పరమాత్మ భిన్నంగా ఉంటాడు కాబట్టి వీడు పరమాత్మ కంటే భిన్నంగా ఉంటాడు సంసారిగా కానీ భిన్నంగా ఉంటాడన్నాం కదా అని మరీ భిన్నం కూడా కాదు అభిన్నంగా పరమాత్మలోనే ఉంటాడు కనుక ఏదో కూర్చున్నా కూర్చుంటారు హూచ్యం ఏదో సౌ సౌకైంది డిస్క్రిప్షన్ ఇలా ఇలా ఇలా చెప్పాలి ఇలా ఇది కుదరదు ఎందుకు కుదరదో చెప్పుంటారా ఇప్పుడు మనిషి ఉన్నాడనుకోండి మనిషికి అనేక అవయవములు ఉంటాయి ఆ అవయవములలో అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండి ఒక్క అవయవం మాత్రం ఆరోగ్యంగా లేదు ఏమండి ఒక్కటే అవయవం ఆరోగ్యంగా లేదు మొత్తం దేహం అంతా పెర్ఫెక్ట్గా ఉంది ముక్కు ముక్కు లోపల ఒక్క పిసరు సరిగ్గా పనిచేది అంతే ఇప్పుడు ముక్కంటే మామలుగా అందరూ అనుకుంటారు ముక్కు అంటే ఏముండండి ఇక్కడ ఊపిరితిత్తులు ఉంటాయి ఈ చుట్టూ గాలి ఉంది ఈ గాలి లోపలికి పోయి బయటికి రావాలి దానికోసం ఏవో రెండు రంధరాలు ఇలాగ ఓ ట్యూబ్లాగా పెట్టారు అంతే ముక్ అంటే అని నేను అనుకున్నాను చిన్నప్పుడు కానీ అంత కాంప్లెక్సిటీ దాంట్లో ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు ఈ మధ్యలో ఆ మ్యూకస్ ఉంటాయి వాటిలో హిస్టమీన్స్ ఉంటాయి అవేమో ఆ మ్యూకస్ని ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేసి బ్లాక్ చేసి పారేస్తాయి యాంటై హిస్టమీన్స్తో దాన్ని అప్పుడప్పుడు ఓపెన్ చేసుకో ఉండాలి లేకపోతే గాధా ఇన్ని కష్టాలు ఉంటాయని ఎక్కడ అనుకున్నాం ఎన్ని కష్టాలు పడాలి అనుకోలేదు ఇందులో ముక్కడే అలా ఓపెన్ ఉంటుంది కాలిపోతూ ఉంటుందో వస్తూ ఉంటుంది అనుకుందాం కానీ దాంట్లో ఇంత కాంప్లెక్సిటీ ఉంటుంది అనుకోలేదు మొత్తానికి వీడు మొత్తం శరీరంలో ఏమీ ఆరో లేదండి పహిల్వాన్ ఏమీ సమస్య లేదు ఇటు ముక్కు మాత్రం అప్పుడప్పుడు మూసుకుపోతూ ఉంటుంది ముక్కు సరిగ్గా పనిచేయదు సో అదేవిధంగా పరమాత్మలో అంతా బాగానే ఉంటాడు కానీ ఓ పార్ట్లో మటుకు అది సరిగ్గా పనిచే దాంట్లో దోషం వచ్చేసి అది జీవుడు అంటే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ తెలుస్తుందండి ఇప్పుడు దీని మీద అబ్జెక్షన్ ఏంటంటే ఇప్పుడు ముక్కు పనిచేయట్లేదంటే ఒక అవయవం ముక్కు ఈ ముక్కు పనిచేయట్లేదు ఇప్పుడు అవయవి ఎవరు నేను నేను అవయవి ముక్కు అవయవం మిగతా అవయవాలన్నీ అద్భుతంగా పనిచేస్తున్నాయి యాభై అవయవాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి ఒక్క అవయవం మాత్రం సరిగ్గా పనిచేయట్లేదు ముక్కు అవయవం ఇప్పుడు ఈ సమస్య ఈ దోషము ఈ దోషము లేదా గుణం ఒకప్పుడు గుణవా ఒకప్పుడు ఒక అవయవంలో ఒక శోభ కూడా రావచ్చు ఒక అవయవంలో మిగతా అవయవాలు వేటిలో శోభ ఏమీ లేదు అవి ఉన్నాయి ఒకే అవయవంలో ఒక విశిష్టమైనటువంటి గుణం ఉండొచ్చు లేదా ఒక అవయవంలో దోషం ఉండొచ్చు ఇప్పుడు ఈ దోషము కానీ ఈ గుణము కానీ ఆ అవయవమునకు చెందినది మాత్రమే నాకు దాంతో సంబంధం లేదు అలా ఏమైనా ఉంటుందా ఉండదు నిజానికి ఆ దోషము గుణము ఎవరి దోషమవుతుంది అవయవి యొక్క దోషమవుతుంది ఇప్పుడు ముక్కు బాగులేదు కానీ నేను బానే ఉన్నాను అలా ఉంటుందండి ఎక్కడైనా ముక్కు బాగులేదు అంటే నేను బాగులేదనే అర్థం అవయవము యొక్క గుణము అవయవికి వచ్చేస్తుంది అలాగే అవయవి యొక్క అవయవము యొక్క దోషము కూడా అవయవికి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ భూమిలో చవిటి నెల మూలం ఉన్నట్టుగా ఈ వ్యాపకుడైన పరమాత్మ ఏందో ఓ కార్నర్లో విజ్ఞానాత్మ ఓ సంసార హుడు ఎలా కుట్టు వచ్చాడు పుడుచుకొచ్చాడు వాడికి మాత్రమే సంసారం ఉన్నది అన్నట్లు సంసారము ఉన్నది అన్నట్లయితే ఆ సంసారము అనే దోషము ఈ విజ్ఞానముయుడుకున్నటువంటి సంసారం దోషము సర్వవ్యాపకుడైన పరమాత్మ కూడా తగులుకుంటుంది ఎందుకంటే అవయవము యొక్క దోషము అవయవికి కూడా వచ్చి తీరును సరిపడిందండి ఇక్కడ చూడండి అథ అంటే అథ అంటే ఇంకో పక్షం ఇప్పుడు చెప్పిన పక్షాన్ని తిరస్కరించిన తర్వాత ఇంకో పక్షం నిత్య అయుత సిద్ధ అవయవ అనుగత అవయవి పర ఇప్పుడు పరాత్ అంటే పరమాత్మ ఈ పరమాత్మ ఎటువంటి వాడు అవుతాడు అవయవి అవ్వాలి అవయవి అవ్వాలి లేకపోతే కార్నర్లో విజ్ఞానాత్మ వచ్చాడంటే వీడు కార్నర్ అనేది ఒకటి ఉండాలి ముందు అంటే విభిన్నములైన అవయవములు కలిగిన పరమాత్మ అవ్వాలి ఈ అవయవాలన్నీ ఎప్పుడు కలిసి ఉండాలి అప్పుడప్పుడు ఊడిపోయి ఇప్పుడు పడుకునేప్పుడు ఈ చేతులు రెండు పక్కన పెట్టి పడుకోలేరు అవి ఎప్పుడు నిత్య సిద్ధ ఎప్పుడు విడదయ్యరాని విధంగా కలిసిపోయి ఉంటాయి అటువంటి అవయవములు అటువంటి అవయవములు కలిగిన అవయవి పరమాత్మ అవ్వాలి అటువంటి పరమాత్మలో ఓ కార్నర్లో ఏదో దోషం వచ్చింది సో ఆ పరమాత్మ అలాగే ఉంటాడు తస్య తదవస్థస్య అలాగా నిత్య అయుత సిద్ధ అవయవిగానే ఉంటాడు ఎల్లప్పుడూ విడదీయరాని విధంగా కలిసిపోయిన అవయవముల యొక్క సమాహార స్వరూపుడుగానే ఉంటాడు ఉంటూ ఉండగానే ఏకదేశంలో వికారం వచ్చేస్తుంది ఏకదేశం ఉంటే ఓ వికారం వస్తుంది ఆ వికారం వచ్చిన కార్నర్కే సంసారి అని పేరు అలాగే భేదాభేదాన్ని మీరు నిలబెడితే ప్రదాపి అప్పుడు కూడా ఎప్పుడు కూడా సర్వ అవయవ అను అనుగతత్వాత అవయవిన ఈ అవయవి అనేవాడు మొత్తం అంతా కలిసి ఉంటాడు ఏ పార్టీకి ఆ పార్టీ కలిసి ఉండడని మీరు అనుకోకూడదు నేను అవయవిని తలలో ఎవరు ఉంటారు నేనే ఉంటాను ముక్కులో ఎవరు ఉంటారు నేనే ఉంటాను ఎడమ చెవిలో నేనే కుడి చెవిలో నేనే గడ్డల్లో నేనే చిటికిన వేలులో నేనే బొటద వేలులో నేనే సకలావయములయందు నేనే వ్యాపించి ఉంటాను ఇప్పుడు ముక్కుకి దోషం వస్తే అది ఎవరికి వస్తుంది నాకే అవుతుంది అయితే నాకు సంబంధం లేకుండా కేవలం ముక్కుకు మాత్రమే ఉంటుందా నాకే అవుతుంది అదేవిధంగా గుణము కానీ దోషము కానీ అవయవము యొక్క గుణము కానీ దోషము కానీ ప్రతి అవయవములో వ్యాపించి ఉండేటువంటి అవయవికి వచ్చి తీరును అదేవిధంగా ఒక చిన్న కార్నర్లో విజ్ఞానమయుడు వాడికి సంసారం ఉంటే ఆ సంసారం అనే దోషము పర వచ్చేస్తుంది సో అవయవగతో దోష దునోవా ఇది విజ్ఞానాత్మన సంసారిత్వ దోషేణ ఆత్మా సంబధ్యతే విజ్ఞానమేయుడికి ఉండే సంసారము దోషము పరమాత్మకు కూడా అతుక్కుంటుంది కాబట్టి ఓ కార్నర్లో పొడుచుకుని వచ్చాడు అనేటువంటి ఈ కల్పన అంగీకారము కాదు ఇది ఇయమపి అనిష్టాకల్పన ఈ కల్పన కూడా మనకి స్వీకార్యము కాదు ఇంకొక కల్పన మిగిలింది లేదంటే పాలు తోడుకుని పెరుగు అయిపోయినట్టుగా అయిపోయాడు అంటే క్షీరవత్ సర్వపరిణామ పక్షే సర్వశ్రుతి స్మృతి కోపహ సచ అనిష్ట పాలు అంత పరిణామం వచ్చేసి పెరుగైపోయినట్టుగా పరమాత్మ అంత మారిపోయి విజ్ఞానముడు వచ్చేశాడు అంటే ఇంకా పరమాత్మ లేడు అనే పరిస్థితి వస్తుంది తర్వాత పరమాత్మ పూర్తిగా మారిపోతాడు అన్నది సకల శృతి స్మృతి వాక్యములకు విరుద్ధము కోపం అంటే కోపం అంటే తెలుగు కోపం కదండే కోప అంటే విరోధము అనర్థం సో సకల శృతులకు స్మృతులకు విరోధము వచ్చును అట్టి విరోధము అది పద్ధతి అది ఇష్టము కాదు అభిష్టము కాదు సో ఆ శృతులు స్మృతులు కొన్ని కోర్చి వస్తున్నారు మొత్తం పరమాత్మ అంతా మారిపోయే వికారం పొంది జీవాత్మ వస్తుంది అనేటువంటి దానికి అంగీకారం కాదు విరోధం వస్తుంది అని చెప్పారే ఆ ఏ శృతులతోటి విరోధం వస్తుంది అవి చూపిస్తున్నారు నిష్కలం నిష్క్రియం శాంతం అది పరమాత్మ పరమాత్మ నిష్కలం అంటే ఆయనలో అవయవములు లేవు అవయవములు లేవంటూ అంటే ఏదో కార్నర్లో ఓ అవయవంలో వికారం వచ్చేస్తుంది జీవాత్మ అవుతుందని ఎలా చెప్పగలుగుతారు అవయవములు లేవు నిష్క్రియం ఆయనలో చలనము లేదు చలనం లేకుండా వికారం ఎలా వస్తుంది కాదు శాంతం ఆయన నిశ్చలంగా కూటస్థుడై ఉంటాడు అని చెప్పే శృతికి పరమాత్మ మారిపోయి జీవాత్మ వచ్చేయడం అని చెప్పేటువంటి పరిస్థితి విరుద్ధంగా ఉంటుంది ఇప్పుడు ఈ ద్వైతులు చెప్పాలి జగత్తు ఈశ్వరు నుంచి వచ్చిందా ఎలా వచ్చింది నువ్వు చెప్పు జగత్తు సత్యం అంటావు జగత్తు సత్యమైతే ఈశ్వరుడు ఎంతటి సత్యమో జగత్తు అంతటి ఈశ్వరుడు సత్యం జగత్తు సత్యం సత్యం అండ సత్యము సత్యము సత్యం చది అంతేగాని జగత్తు సత్యము కానీ ఈశ్వరుడు సత్య సత్యం అని కాదు సత్యము సత్యము ఓకే సత్యము ఇప్పుడు విష్ణువు నుంచి విష్ణువు దేవుడు జగత్తుంది జీవులందరూ భిందులు ఎలా వచ్చారో చెప్పు నువ్వు ఆ దేవుడి నుంచి జీవులు ఎలా వచ్చారో చెప్పు జగత్తు సత్యం అయితే జగత్తనే ఉపాసించచ్చు కదా దేవుణ్ణి ఉపాసించటం దేవుణ్ణి ఉపాసిస్తే పుణ్యం మోక్షం వస్తుంది జగత్తులు ఉపాసిస్తే నరకం వస్తుంది ఎందుకని అలాగా ఇది సత్యమే అది సత్యమైతే సో ఈ విధంగా ద్వైతవాదాన్ని భేదాభేదవాదాన్ని తిరస్కరిస్తారు తిరస్కరించి అద్వైతాన్ని నిలబెడతారు అది ఒక వేదాంత శాస్త్రం ఒక ఒక ప్రక్రియ ఇది కొంచెం దేని నుంచి ముందుకు వెళ్లాల్సి దివ్యోహ్యమూర్త పురుష సబాహ్యాభ్యంతరోహ్యజ అని ఉపనిషత్తు చెప్తోంది ఆ పరమాత్మ దివ్య అయిన ముండక ఉపనిషత్తు దివ్య అంటే ప్రకాశస్వరూపుడు ప్రకాశంలో వికారణం రాదు ప్రకాశస్వరూపుడు అయితే చైతన్య ప్రకాశమే స్వరూపముగా గలవాడు ఆయనలో వికారం రావడానికి వీల్లేదు పైగా అమూర్త ఆయన రూపం లేదు అంటే మూర్తి ఉపాసన కోసం పూజ కోసం కల్పించుకున్నాం తప్ప స్వతహాగా ఆయనకి మూర్తే ఉండదు రూపమే ఉండదు అమూర్త రూపం ఉంటే ఆ రూపంలో ఓ పార్ట్లో వికారం వచ్చిందనే మాట పోసగుతుంది రూపం లేకపోతే వికారమే వస్తుంది ఇప్పుడు ఆకాశానికి వికారమే వస్తుంది పురుష పూర్ణుడు ఇంకా పూర్ణుడేమవుతాడు ఓ ముక్క వేరే అయిపోతే ఇంకా పూర్ణత్వానికి భంగం సబాహ్యాభ్యంతర లోపల ఉన్నాడు బయట ఆయనే ఉన్నాడు లోపల అనేదానికే అధిష్టానం బయట అనే దానికే అధిష్టానమా ఇప్పుడు లోపల మనస్సు ఇంద్రియములు బుద్ధి అహంకారము ఉన్నాయి వాటన్నిటికీ చైతన్యమే అధిష్టానము అది పరమాత్మయే బయట పృథివీ అప్పు తేజస్సు మొదలైనవన్నీ ఉన్నాయి వీటన్నిటికీ అధిష్టానము ఆ పరమాత్మ సత్ ఆ సతే ఇచ్చిచ్చు దీన్ని సబాహ్యాభ్యంతర అంటారు సో ఓ పార్ట్ వికారమైతే ఆ మాట అలా తర్వాత అజహ పుట్టుకలేని వాడు వికారం వచ్చింది అంటే పుట్టుకో వచ్చిందని అర్థం కానీ మరి అజహ అనే మాట ఎలా విదురుతుంది పుట్టుకో ఉన్నట్లయితే ఆకాశవత్ సర్వగత నిత్య సో పరమాత్మ ఆకాశము వాడు అంటే ఇంకా మళ్ళీ ఏం రావు ఆకాశంలో వికారం కాదు సర్వగత సర్వవ్యాపకుడు సర్వవ్యాపకుడు అంటే ఓ వికారం వచ్చి అది భిన్నమైన విజ్ఞానాత్మైందనుకోండి సర్వవ్యాపకుడు ఎలా అవుతాడు అవడదు నిత్యుడు ఎలా అవుతాడు ఓ అంశంలో వికారం వచ్చింది అంటే ఆ అంశంలో అనిత్యుడైపోతాడు కానీ నిత్యుడు ఎలా అవుతాడు సవా ఏష మహానజ ఆత్మా అజరహ అమర అమృత వై నిశ్చయముగా సహా ఈ పరమాత్మ మహాన్ దేశ పరిచ్ఛేదము లేనివాడు అజహా పుట్టుక లేనివాడు ఆత్మ సర్వ జగత్తునకు సకల ప్రాణులకు సారతత్వమైన వాడు అజరహ వృద్ధాత్మ్యము లేనివాడు అమరహ మృత్యువు లేనివాడు అమృత అమృత అంటే అమరహన్నా అమృత ఒకటే ఇట్కించి భేదాన్ని చూపించాలి వృద్ధాత్మ్యము మరణము నిర్వికారుడు అది అమర అంటే మరణము లేనివాడు అమృత నిర్వికారుడు వికారము లేనివాడు వికారం కూడా మృత్యువే ఆ భేదాన్ని చూపించాము కాబట్టి ఇవేమీ లేవని చెప్తూ అంటే ఓ పార్కులో వికారం వచ్చి జీవుడు వచ్చాడు అనే మాట చెప్పడానికి అవకాశం లేదు అంటే చూడండి మనిషి సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉంటాడు ఇంకా భేదాభేదవాదం అని చెప్పేసి ఏదో సిద్ధాంతం పెట్టేయడం కాదు వీటికి మోక్షం కావాలి పరమాష్ పరమేశ్వరు పరమాత్మలో విలీనం అవ్వాలి ఏమండి కానీ పరమాత్మలో విలీనం అవ్వాలంటూనే పరమాత్మ కంటే భిన్నము అనే పక్షం పెట్టు కూర్చుంటే ఎలా విలీనం అవుతాడు అవడు అలా సపరేట్గానే ఉంటాడు సపరేట్గా ఉండడం ఇష్టం లేక మళ్ళీ అభిన్నము ఉంటాడు అభిన్న భిన్న అభిన్నంగా విలీనమైపోవడం ఇష్టం లేక మళ్ళీ భేదము ఉంటాడు ఏమిది ఈ రకమైన గెంతులు విత్నించట్లు వర్తించట్టు గెంతులు వేయడం అన్నది మనిషి స్వభావం ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ నుంచి హృషికేశ్ ఉత్తరకాశ వెళ్ళిపోయి అక్కడ జపం చేసుకుందాం అనుకుంటాడు ఇక్కడ రైలు ఎక్కేసి అక్కడ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అక్కడ నెల రోజులు జపన్ చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో ఏమైపోతుందో చూద్దామో మళ్ళీ వాపసు వచ్చేస్తాడు అక్కడ ఉండలేడు ఇక్కడ ఉండలేడు నా ఘర్క నా ఘాట్కా అలాగా భిన్నుడా అభిన్నుడా భిన్నుడే మళ్ళీ అభిన్నుడు అభిన్నుడా అభిన్నుడే కానీ మళ్ళీ భిన్నుడు ఏమిది ఏం వాదం ఆ పరమాత్మ ఏకాలముందైనను పుట్టడు మరణించడు అంటే ఎట్టి వికారములు వచ్చే ప్రసక్తి లేదు పరమాత్మ కర్లేదు ఆత్మ ఇది జీవాత్మకు చెప్పిన మాటే న జాయతేం రియతే నాయం భూత్వా భవితావా అనుభూయ జీవుడు గురించి చెప్పిందే మరి పరమాత్మలో మార్పు వచ్చి వీడు పుట్టాడు అంటే ఈ నిజాయతే అనే మాట మాటకు అర్థం ఏంటి కాబట్టి ఈ వికారములు జీవుని ఎందుకు కూడా యథార్థముగా లేవు అవ్యక్తయం ఈ పరమాత్మ అవ్యక్తుడు అవ్యక్తుడు అంటే ఇంద్రియ గోచరము మరి ఇంద్రియ గోచర పరమాత్మ ఇంద్రియములకు మనస్సులకు గోచరము కానివాడు ఇంద్రియములకు మనస్సుకు కూడా గోచరము కానిది పరమాత్మ అయితే మరి అతి పరమాత్మలో ఓ పార్ట్ ఉంది ఆ పార్ట్లో వికారం రావడంలో దొరుకుతుంది పార్ట్ ఉందని కనపడితే కదా పార్ట్ ఉన్నట్టు గోచరం ఇత్యాది శృతి స్మృతి న్యాయ విరుద్ధా ఏతే సర్వే పక్షా ఇక్కడ సర్వే అంటే మూడు పక్షములు ఈ మూడు పక్షములు కూడా ఇక్కడ చెప్పినటువంటి లిస్ట్ ఆఫ్ శృతులు స్మృతులు తర్వాత యుక్తి వీటన్నిటికీ కూడా విరుద్ధమైనవియే అచలస్ పరమాత్మన ఏకదేశపక్షే విజ్ఞానాత్మన కర్మఫలవద్శ సంసరణానుపపత్తి నేను ఒక కొత్త ఆర్గ్యుమెంట్ హోటపెట్టాను శంకర్ ఈ ఆర్గ్యుమెంట్ చాలా పవర్ఫుల్ ఇప్పుడు పరమాత్మ ఆచార్యుడు అంటే వికారము లేనివాడు క్రియా సంబంధం లేనివాడు చలనం లేనివాడు పరమాత్మ అటువంటి పరమాత్మలో ఓ మూల ఓ కారణంలో వికారం వచ్చి విజ్ఞానాత్మ వచ్చాడు ఈ విజ్ఞానాత్మ పరమాత్మ కంటే భిన్నంగానూ ఉన్నాడు ఆ భిన్నంగానూ ఉన్నాడు అనేదో మీరు అలాగా అలా చెప్పారనుకోండి దానివల్ల ఏమవుతుందంటే ఓ సమస్య వస్తుంది ఎలాగంటే వీడి విజ్ఞానాత్మన్నాడు అనుకోండి వీడు పుణ్యం చేసుకున్నాడు పుణ్యం చేసుకుని భూలోకంలో మరణించి స్వర్గానికి వెళ్ళాలి స్వర్గానికి వెళ్ళాలంటే ఇప్పుడు సర్వవ్యాపకమైన పరమాత్మలో వీడు ఒక వికారంలాగా ఒక చిన్న కంతిలాగా ఒక చోట కూర్చుని ఉన్నాడు భూలోకం అనే చోట పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు స్వర్గంలోనూ అదే పరమాత్మ భూలోకంలోనూ అదే పరమాత్మ దాంట్లో ఓ కంతిలాగా ఈ విజ్ఞానాత్మ ఉన్నాడు ఈ విజ్ఞానాత్మ ఈ భూలోకం నుంచి స్వర్గలోకానికో లేకపోతే పాపం చేసే భూలోకం నుంచి నరకలోకానికో వెళ్ళడం ఉంటే ఎలా వెళ్తాడు తను పరమాత్మ నుంచి సెపరేట్ తాను ఒక్కడే వెళ్తాడా లేకపోతే పరమాత్మతో కలిసే వెళ్తాడా పరమాత్మ నుంచి సెపరేట్ అయ్యి వెళ్తాడు అంటే అప్పుడు భిన్నుడు అవుతాడు కానీ ఆ భిన్నుడు వెళ్ళావుతాడు ఏ పరమాత్మ నుంచి సపరేట్ కాదండి పరమాత్మతో కలిసి ఉండే వెళ్తాడంటే అంటే అప్పుడు పర విజ్ఞానాత్మ భూలోకం నుంచి స్వర్గలోకానికి వెళ్ళడమే కాకుండా పరమాత్మ కూడా భూలోకం నుంచి స్వర్గలోకానికి వెళ్తాడు వీడితో పాటుగా అని చెప్పాల్సి అప్పుడు ఒక జీవాత్మ భూలోకం నుంచి నరకానికి ఇంకో జీవాత్మ భూలోకం నుంచి స్వర్గానికి వెళ్ళేప్పుడు ఇప్పుడు ఈ పరమాత్మ ఎక్కడికి వెళ్తాడు స్మరకానికి వెళ్తాడా స్వర్గానికి వెళ్తాడా అదో సమస్య పోనీ రెండింటికి వెళ్ళిపోయాడు అనుకోండి ఆయన అచలుడు నిష్క్రియుడు కూటస్థుడు అనే వర్ణనికి గతి ఏమున్నది దాన్ని ఏం చేస్తాం ఇక్కడ తెలుగులో బహుబహ క్లియర్గా ఉండుంటుంది పరమాత్మ కూటస్థుడు అంటే వికారములు లేనివాడు విజ్ఞానముయుడు జీవుడు పరమాత్మ యొక్క ఒక భాగము అయ్యే పక్షములో జీవుడు కర్మఫలమును అనుభవించుటకై స్వర్గాది దేశమునకు పయనించుట సంభవము కాకుండుము జీవుడు ఒక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళడం ఇంకా సంభవం కాదు ఎందువల్ల అట్లుగాక జీవునకు దేశగమనమును స్వీకరించే పక్షములో జీవులతో పాటుగా పరమాత్మకు కూడా స్వర్గాదిగమము తప్పదు గనుక పరమాత్మ సంసారీయుగుననే దోషము ఇది వరకే ప్రస్తావించబడినది కాబట్టి జీవుడు జీవుడు ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళినప్పుడు జీవుడు పరమాత్మ సంబంధం లేకుండా ఒక్కడే వెళ్తాడా పరమాత్మతో కలిసి వెళ్తాడా పరమాత్మ సంబంధం లేకుండా ఒక్కడే వెళ్తాడంటే ఇంకా అభిన్నుడే ఉంది భిన్నుడే అయ్యాడు కాదు కలిసే వెళ్తాడంటే నిశ్చలుడైన పరమాత్మ కూడా పుణ్యం ఈ వీడితో పాటుగా ఎక్కడికి పెడితే అక్కడికి తిరగడం ఉంది అంటే అది పరమేశ్వరుడు యొక్క సర్వవ్యాపకత్వానికే భంగము అని ఈ విధంగా ఏ విధంగా చూసినా కూడా ఇది పోసగదు అసలు రచనానుపపత్తేష్ట నానుమానం అని రచనానుపపత్తి అధికరణము అని బ్రహ్మసూత్రంలో ఒక అధికరణం అసలు ఈ జగత్తు యథార్థమైన జగత్తును జీ పరమాశ్వరుడు సృష్టించాడు అనేది అసలు అది కుదరనే కూడదు రచనా అనుపత్తేష్ట ఎవడో ఆర్కిటెక్టు మనుషులను బట్టి సామగ్రంతో సిమెంటు అవి పోవేసి బిల్డింగ్ కట్టినట్టుగా పరమాత్మ ఈ జగత్తుని కట్టాడు ఈ ఆర్కిటెక్ట్ వేరు బిల్డింగ్ వేరు ఆర్కిటెక్ట్ ఎంత సత్యమో బిల్డింగ్ కూడా అంతే సత్యమో ఆ రకమైన రచన పరమాత్మ వేరు జగత్తు వేరు జగత్తును ఏదో మెటీరియల్స్ అన్నీ పోవేసి కట్టాడు ఈ జగత్తు సత్యమే ఇది కట్టినవాడు పరమాత్మ ఈ రకమైన స్ట్రక్చరల్ ఇంజనీర్ లాగా పరమాత్మ జగత్తును చేశాడు అనేటువంటి కల్పన ఉన్నది చూసారా ఆ సిద్ధాంతము అది ఏ రకంగానూ నిలబడదు దాన్ని తూట్లు పొడిచి పొడిచి ఎవరికి తోచిన తూట్లు దానికి వాడు పొడవచ్చు అది వర్కౌట్ కాదు అసలు జగత్తు మిథ్య అది కనబడేదే కానీ ఉన్నది కాదు ఈ కనపడడానికి అధిష్టానము ఆ వెలుగు పరమాత్మయే అంటే మీరు బతికి బట్ట కట్టగలరు కానీ ఈ జగత్తు సత్యం ఆ దేవుడు అక్కడ ఉన్నాడు వాడు వీళ్ళ తల్లి సృష్టించాడు వీళ్ళందరూ భిన్నంగా ఉన్నారు అసలు ఎందుకు సృష్టించాలి వీళ్ళందరినీ ఏం పని పడాలిదా ఏమి వీళ్ళకేమో ఒకళ్ళకి దుఃఖం ఒకళ్ళకి సుఖం ఒకళ్ళేమో మహాభాగ్యాన్ని అనుభవిస్తూ ఉంటారు ఇంకొకళ్ళు మా ఏడుకు మొహాలు పెట్టుకుని ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఇలా సృష్టించాలి ఇదంతా సత్యమైతే పరమాత్మ ఏమి జగత్తు ఇది దీన్ని అహు ఎందుకు సృష్టించాలి దీన్ని అంటూ ఈ రకంగా ఈ ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఈ దేవుడు సునామి ఎందుకు సృష్టించాలి అని ప్రశ్న వేస్తారు ఇంకోళ్ళు ప్రశ్న వేస్తాడు భారతదేశంలో ఈ పాలిటిక్స్ ఏమిటి ఇంత కష్మంగా ఉన్నదే ఈ వాతావరణం దేవుడు ఇలా ఎందుకు సృష్టించాలి అని ప్రశ్న వేస్తాడు తర్వాత ఈ మతాలు కొట్లాడుతూ ఒకళ్ళు ఒకరుడు కొట్లాడేసుకుంటూ పొడి చేసుకుంటున్నారు ఒకళ్ళు ఒకడు అసలు ఇన్ని మతాలు ఉండిట్లాగా ఎందుకు సృష్టించాలి దేవుడు అని ఇంకొక విషయం ఇవి ఈ రచన యథార్థమైన జగత్తుని పరమేశ్వరుడు తనకంటే భిన్నంగా సృష్టించాడు అనే అనే వికల్పము అది సుతరాము పొసగదు రచనానుపపత్తి అని ఒక అధికరణం అన్నది దాంట్లో శంకరుడు విస్తారంగా చెప్తారు కాబట్టి ఈ రకంగా భేదాభేదవాదము ఇది ఏమి వర్కౌట్ అయ్యేది కాదు ఈ స్పీకర్ ఉంటాడు ఈ అసెంబ్లీలో స్పీకర్ ఇటు ప్రతిపక్షాన్ని నెత్తికెక్కించుకోవడానికి వీరలేదు వాళ్ళు అసలు అతను తోసేస్తుంటే కూడా వచ్చి నెత్తిని కూర్చుంటారు వాళ్ళు అలాగేది అధికార పక్షాన్ని మరీ నెత్తికెక్కించుకుంటే ప్రతిపక్షాలు బ్రతకనివ్వరు అతను ఆ స్పీకర్ని చూస్తే నాకు ఆశ్చర్యం వస్తుంది నాకు ఆశ్చర్యం ఏంటంటే అతనికి ఎంత సహనము అనిపిస్తుంది ఎంత సహనమో వాళ్ళు డౌన్ డౌన్ డౌన్ డౌన్ అంటారు అంటూ అంటే కూర్చోండి వెళ్ళి వింటారు మళ్ళీ డౌన్ డౌన్ డౌన్ అంటారు కూర్చోండి వెళ్ళి మనం ప్రారంభం చేద్దాం కూర్చోండి అని నేను లెక్క పెట్టాను ఒకసారి సార్లు చెప్పేటండి అలాగా మీరు చెప్పండి చూస్తా మీకు ఎంత పేషెన్స్ ఉందని మీరు చెప్పికి ఎనిమిది సార్లు చెప్పండి మంచి మార్గంలో నడవండి మీకు నేను చూస్తా ఎనిమిది సార్లు చెప్పి వాళ్ళు వినరు వాళ్ళు ఎలాగో వినరు అప్పుడు గంటసేపు వాయిదా వేశాడు అతని సహనానికి ఓ కిరీటం ఇవ్వచ్చి ఆ స్పీకర్ సో అచలస్య పరమాత్మన ఏకదేశపక్షే విజ్ఞానత్మన ఏకదేశపక్షే చలనము లేని పరమాత్మలో ఈ విజ్ఞానాత్మ ఓ చిన్న మొక్కలాగా ఉంటాడు అన్న కర్మ కర్మఫలాన్ని అనుభవించడం కోసం ఒక దేశం నుండి ఇంకో దేశానికి పరమాత్మ ఈ జీవుడు వెళ్ళడము అనేది పొసగనే పొసగదు పరస్యవా సంసారిత్వం ఆ పరమాత్మలో మొక్క జీవుడు అంటే ఈ జీవుడు సంసారి కనుక ఈ జీవుడు ముక్కకున్నది మొత్తానికి ఉంటుంది గుణం కానీ దోషం కానీ కాబట్టి జీవుడు సంసారము పరమాత్మ కూడా వచ్చేస్తుంది అనే దోషాన్ని ఇదివరకే చెప్పడమైనది మళ్ళీ ఒక చిన్న పూర్వక్షం పరస్య ఏకదేశ అగ్నివిస్ఫులింగవత్ స్ఫుటిత విజ్ఞానాత్మ సంసరతీతి చేడు పరమాత్మ నుండి ఒక చిన్న మొక్క బయటికి రావచ్చు లేండి ఎందుకు కుదరదు పరమాత్మ ఉంటాడు చాలా పెద్దవిగా పెద్దవిగా ఉంటాడు పరమాత్మ ఆయన నుంచి ఒక చిన్న మొక్క ఒకటి పగిలినట్టుగా ఎగిరి పై బయటపడుతుంది ఆ మొక్కే విజ్ఞానాత్మ విజ్ఞానమైడు విజ్ఞానమైన జీవుడు ఏమంత కష్టం ఇప్పుడు బాన్ ఫైర్ వేస్తారు భోగమంట భోగమంట పెద్ద మంట రెండు కొంచెం రవ్వ ఆ పైకి వస్తుంది ఈ రవ్వ భిన్నము వచ్చింది పరమాత్మ నుంచే వచ్చింది కానీ భిన్నము ఏమి ఆ మాత్రం తెలుసుకోలేకపోతున్నారు అలాగే పరమాత్మ నుంచి పెద్ద పరమాత్మ నుంచి ఒప్పసరంటే విజ్ఞానాత్మ ఇలాగ స్ఫుటిద అంటే పగిలి స్ఫుటనము పగలడం విస్ఫోటము అను చూడండి విస్ఫోటము అంటే పగలదాం ఎక్స్ప్లోషన్ కాబట్టి ఈ నిప్పు రొల్వలు కూడా అది ఎక్స్ప్లోషన్ లాగా ఆ కటకట అని ఒక్కసారి టక్ అంటుంది ఆ కట్టె లోపల మట్టి ప్రవేశించి టక్ అంటుంది అంటే కట్టె కొద్దిగా పగులుతుంది ఆ పగిలినప్పుడు ఈ నిప్పు అలాగే పరమాత్మలో చిన్న చిన్న పగులుట అనే ప్రక్రియ ఏర్పడి విజ్ఞానాత్మస్తాడు వీడు భిన్నంగా ఉంటాడు పరమాత్మ పరమాత్మలా ఉంటాడు నాలుగు రొమ్మలు బయటకు వచ్చినట్టు మాత్రాన అగ్ని ఆ అగ్ని తేడా వచ్చేస్తుందా రాదుగా అలా సరిపడుతుంది అని మళ్ళీ భేదాభేదం భేదమా భేదము కాదు అభేదము కాదు సంథింగ్